దేవుడొక్కడే గురి తెలిసిన వారికి తెలిసినవారికి నికలేదు నికలేదుతెరగు కోపము మానితేనే కోటి జపాలు జపాలుసేయుట పాపము సేయకుంటేనే బలుతపము పరకాంతనంటకుంటే బలుపుణ్యాలు సేయుట సురిది నాసమానుటే సోమపానము సరిమోనాననుండుటే సన్యాసము చేకొనుట ఇరవైతేనంతకంటే నికలేదుతెరగు పలు సుఖ దుఃఖముల బాసి ఉండుటే మోక్షము అల చంచలము మానుటది యోగము ఇలపై శ్రీవెంకటేశుడిచ్చిన సుజ్ఞానమిది ఎలమి బుద్ధిబోల నికలేదు తెరగు